ప్రవర్తిస్తామండి స్తో పర్షుద్రయోత్రాలైనా అబ్రాహాం ఇస్సాకు యా కోబ్బుల గొప్పదేవ మీకు వదనాలు తండ్రి ప్రభు ఈ యొక్క దినమంతం మీ నడిపించి ప్రతి పనిలో ఘన విజయం అనుగ్రహించి సమయానికి మీ యొక్క ప్రాంతానికి స్థలానికి నడిపించారు ప్రభావ మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రభావ ఎంతో మంది ఇటువంటి అవకాశాన్ని పొందలేకపోతున్నారా కానీ మీరు మాకు దాని బట్టి మీకు ఎంతో వదనాలు స్థుతుల స్తోత్రాలు అర్పించుకుంటున్నారు ప్రాబ ముఖ్యంగా ప్రవ్వా ఈ యొక్క శ్రమల కాలంలో చివరి కాలంలో మేము ఉంటుండగా ప్రభ్వాతానులు కూడా కొంతగానే సమయం విజృంభించి పనిచేస్తున్న అవును ప్రవ కానీ మేము కూడా ఇక సత్యాన్ని గ్రహించి ప్రవ్వా త్వరగా మా పనులు మేము ముగించుకోవాలా ప్రవ్వా ఓ ప్రవ్వా మా యొక్క వంతుల మేము నిలబడాల అటువంటి జీవితం మాకు అనుగ్రహించడానికి ఆర్దిస్తాం ప్రభావ ఇక్కడ వచ్చిన ప్రతి బ్రదర్ని సిస్టర్ని మీరు ముట్టండి స్వస్థపరచండి ఆశ్రయించండి ప్రతి చోట మీ కొరకు శాశ్వాలను పెట్టుకుని ప్రభావ ఎందుకంటే వాళ్ళు తీర్మానించుకున్నారు ప్రభా మీ వాక్యాన్ని అనేకలకు ప్రకటించాలని వాళ్ళు తీర్మానించుకున్నారు కాబట్టి వాళ్ళ తీర్మానాన్ని ఆశ్రయించండి ఓ ప్రభావ మీ వినికండ్ల భద్రపరచుకోండి ప్రతి చోట మీ కొరకు శాసనలు పెట్టుకోండి మీ దాత పరచుకోమని ఏస్తు క్రీస్తు పరిశుద్ధ నామం నాకు ప్రార్థించ ఈ రోజు డిసెంబర్ ఎనిమిదవ తారీఖు రెండు పేల పదిహేనవ సంవత్సరం బైబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఈజిప్షియన్ క్యాలెండర్ ప్రకారంగా కాబట్టి మనము ఇప్పుడున్నది బబులోను కాలము అన్న విషయాన్ని గ్రహించగలం దీనితో గత రెండు వారాల్లో మనము బైబిల్ స్టడీ జరిపించుకోలేకపోతే కొన్ని అనివార్య కాలం వలన కాబట్టి దానికి ముందు మనము ఎర్ర గుర్రానికి సంబంధించిన వ్యాఖ్యలు జనిస్తున్నాం జకర్యా గ్రంథంలోని మొదటి అధ్యాయము లోని మొదటి దర్శనం ప్రభు జగరేఖ చూపించిన ఆ యొక్క దర్శనాన్ని బట్టి మనము అందులో ఉన్న ఆ యొక్క చిహ్నపరమైన విషయాలను బట్టి మనం ధ్యానిస్తా ఉన్నాము ఎర్ర గుర్రానికి సంబంధించిన బోధ ఆల్మోస్ట్ అయిపోయినట్లే ఈరోజు మనము నల్ల గుర్రానికి సంబంధించిన బోధ దానిమీద ఉన్న ఆ రావుతు సంబంధించిన విషయాలను మనం నేర్చుకోవాల్సింది కాబట్టి అది మనము ఆరంభించక ముందు గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై అయిదవ వచనాలలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానించి మనం తిరిగి ఆ యొక్క నల్ల గురానికి సంబంధించిన బోధాం చూడండి దాని గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై నుంచి ముప్పై జనములలో బుద్దిమంతులు అనేకులు అనేకులకు బోధించుదరు గాని వారు బహుదినములు ఖడ్గము వలన అగ్ని వలనను చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయం దొరుకును అయితే అనేకులు ఇచ్చకప్పు మాటలు చెప్పి వారిని హత్తుకొందరు గాని నిర్ణయ కాలము ఇంకా రాలేదు గనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించటకు పవిత్రపరిచకును బుద్దిమంతుల్లో కొందరు పూలుదురు కాబట్టి ఈ యొక్క వాక్యంలో మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే జనములలో అంటే గొప్ప జనములో అన్న విషయాన్ని మనం నేర్చుకోవాలా గొప్ప జనములో కొంతమంది బుద్దిమంతులు అన్న విషయాన్ని కూడా మన కాబట్టి రెండవ గుంపు మొదటి గుంపు గొప్ప జనం రెండవది బుద్దిమంతులు అనేది మరి గుంపు కాబట్టి మనం మొదటి నుంచి ఇక్కడ నేర్చుకుంటున్న విషయం ఏంటంటే పర్లోక నాలుగు భాగాలుగా విభజింపబడినట్లు మనం ధ్యానిస్తున్నాం ఆల్మోస్ట్ ధ్యానించి బట్టి కూడా దగ్గర దగ్గర ఆరు సంవత్సరాలు కాబట్టి ఆ మొదటి మూడు గుంపులు ఏమనగా సర్పంలు తేళ్లు గొపజనము ఈ మూడు గుంపులు లోపల ఉంటుండగా నాలుగవ గుంపు ఆయన లక్షా నలబద్ నాలుగు మంది ఎప్పుడూ బయట ఉంటారు ఎందుకంటే పల్లవ రాజ్యము ఈరోజు దేంతో పోల్చబడింది మనం మత వార్తలోని విషయాలు ధ్యానించినప్పుడు ముఖ్యంగా ప్రభు చెప్తున్న ఉపమానాలు ధ్యానించినప్పుడు మరి విశేషంగా మార్గ సువార్తకు ఈ యొక్క ఉపమానం మనం ధ్యానించినప్పుడు మనకు అర్థమవుతా ఉంటాయి పర్లోకరాజ్య దేనితో పోల్చాలా అన్నప్పుడు ముఖ్యంగా ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కుంచెంల పిండిలో అంతకు ముందు దాచిన పులిసిన పిండిని కలిపిన పిండితో పోలి ఉన్నది అన్నాడు అంటే పర్లోవరాజ్యము ఈ రోజు మొత్తము పులిసిపోయినది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది ఆ ఉపమానంలో పర్లోకరాజ్యం ఎక్కడుంది అంటే అది ఎక్కడ లేదు అది మీ మధ్యలోనే ఉంది అది ఎప్పుడు వస్తుంది అంటే అది ఇక్కడ అక్కడ ఉంది అని చెప్ప వీలు పడదు ఎందుకంటే అది మీ మధ్యలోనే ఉందన్నాడు కాబట్టి ఈ రోజు మన మధ్యలో పర్లగరాజ్యం ఉంది అది సంపూర్ణంగా పిలిసిపోయింది అన్న విషయాన్ని ఆ యొక్క ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తుండు అది కేవలం మనుషులకు అర్థమైందో లేదో మనం తెలుసుకోలేం కానీ ఈ దినం వరకు అది ఖచ్చితంగా బాహాటంగా ప్రపంచమంతటా అది విస్తరించి మనకి కనిపిస్తున్నట్లు చూస్తున్నాం ఇక్కడ చూసిన ప్రపంచమంతట పులుపు కనిపిస్తుంది క్రైస్తవ సంఘంలో మనుషులు తమ స్వభావి తలంపులని వాడుకోవడము మానవ కల్పితాలు దయముల బోధ భూతముల బోధచేత నింపబడినయి నికలైతుల బోధచేత నింపబడింది మతపరమైన జీవితం ఈ రోజు ప్రపంచమంతట కాబట్టి సర్పములు తేళ్లు గొప్ప జనము ఎప్పుడు ఉంటాయి కానీ వాళ్లలో నుంచి కొంతమంది బుద్దిమంతులు ఈ యొక్క గ్రహించి ప్రభు పిలుపుకి స్పందించి బయటికి వచ్చిన వాళ్ళు కాబట్టి నాలుగవ గుంపులో మనం అందరం ఉన్నమని ఉన్నమని మనం విశ్వసించాలి ఈరోజు నేను మటు ఖచ్చితంగా విశ్వసిస్తున్నా ఆ యొక్క నాలుగవ గుంపు నేనున్నందుకు నేను మరి విశేషంగా ఆ మూడు గుంపుల సహవాసంలో నేను లేను నేనిప్పుడు నాలుగవ గుంపు సహవాసంలో ఇది ప్రపంచమంతటా దేవుడు తన క్రయదనంగా తన ప్రాణాన్ని పెట్టి కొనుక్కున్న గుంపు ఇది సకల గోత్రముల నుంచి తన ప్రాణాన్ని క్రయదనంగా పెట్టి కొనుక్కున్న ఈ యొక్క కాబట్టి ఆ గుంపులో మనం ఉన్నాం ఎందుకు వీరి నోట్లో ఏ అబద్ధం లేదు వీరు అనిందిలు స్త్రీ సాంగత్యంలో అపవిత్రత కాని వారు అన్న విషయాన్ని జ్ఞాపకం కాబట్టి పులిసిన ఆ యొక్క పులిసిన ఆ క్రైస్తవ సంఘము పులిసిన ఆ మతపరమైన జీవితంలో సాంగత్యం లేని వారు ఈ చిన్న గుంపు వీరు బయటకు వచ్చినారు కాబట్టి దేవుడు వారికి అందరికీ వారికి ఆ విషయాలు చూపిస్తుండే ఏ రీతిగా క్రమేణా క్రైస్తవ సంఘం ఏరీతిగా చెడిపోతుంది అన్న విషాన్ని ప్రభు మనకు అక్కడ చూపిస్తుంది కాబట్టి దాని గ్రంథంలోని ఈ యొక్క వ్యాఖ్యలు మనం ధ్యానించినప్పుడు జనములలో బుద్దిమంతులు అంటే మతపరమైన క్రైస్తవ జీవితంలో నుంచి ప్రపంచమంతటి నుంచి కొంతమంది బుద్దిమంతులు అనేకులకు బోధించిదిరారు కాబట్టి ఈ లక్ష మంది ఎప్పుడు గొప్ప జనానికి బోధిస్తారు అన్న విషయాన్ని ఈ యొక్క దానిలో ప్రవచనం అనేది జ్ఞాపకం చేస్తుంది కాని ఇది ఎప్పుడు ప్రవచిస్తారు ఎప్పుడు ప్రకటిస్తారు అంటే అంతే దినంలో ఉంది ఇక్కడ చాలా కాలం చాలా స్థలంలో చూడండి ముప్పై ఐదవ వర్షంలో అంత్యకాలము వరకు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి నిర్ణయ కాలము ఎప్పుడు అంత్యకాలం ఎప్పుడు అంటే దేవుడు ఈ చిన్న గుంపుని ఏర్పరచుకుని ప్రపంచమంతటి నుంచి గొప్ప జనానికి బోధించేటట్టు వాళ్ళని ఏర్పరచుకుంటూ ఇది ఖచ్చితంగా నిర్ణయకాలమే ఇది ఖచ్చితంగా అంత్యకాలమే అని నేను విశ్వసిస్తున్నాను అందుకే ప్రభు ఈ విషయాన్ని విషయం దానికే ఇది అర్థం కాకపోయి ఉండొచ్చు ఎందుకంటే ఆయన కాలంలో నెరవేరలే దానికి మన కాలానికి దగ్గర దగ్గర రెండు వేల సంవత్సరాల తేడా లేక ఏడు వందల సంవత్సరాలు కాబట్టి రెండు వేల రాయబడ్డ ఈ యొక్క ప్రవచనాలు ఖచ్చితంగా దానియాలకి అర్థం కాదు ఎందుకంటే ఇది నెరవేరే టైం ఎప్పుడూ నాకు తెలియదు ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఆ కాలంలో ఉండడన్న విషయంలో తెలియదు కాబట్టి ఆయనకు అర్థం కావు కానీ మనకు ఇవి అర్థమయ్యేటట్లు దేవుడు భద్రపరిచేడు ఆ ముద్రలన్నింటినీ మన కాలంలో విప్తున్నాడు దాని ముద్రలు దాని కాలంలో ముద్రించబడ్డ ఈ యొక్క వాక్యాలు మన కాలంలో ముద్రలు వివ్వబడుతున్నాయి కాబట్టి ఇవన్నీ మనకి చాలా తేటగా అర్థమవుతున్నాయి ఆ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించండి మరోసారి చూడండి జన్మలలో బుద్దిమంతులు అనేకులకు బోధించరు కానీ వారు బహు దినములో ఖడ్గం వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు కాబట్టి గొప్ప జనము లేకపోతే జన సమూహం అంతా ఏరీతిగా శ్రమల పాలవుతానన్న విషయాన్ని ధ్యానిస్తున్నాడు వారు బహుదినములు ఖడ్గం వలనను అగ్ని వలనను కృంగి హింసింపబడి దోచబడుదురు అంటే గొప్ప ఏ రీతిగా మరణిస్తుంది అన్న విషయాలని ప్రభు మనకి ఇక్కడ జ్ఞాపకం చేసినట్టు మొదటిదిగా ఖడ్గం కాబట్టి తన ఖడ్గము వారి వెంట బయలుదేరుతుంది అన్న విషయాన్ని మనం ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడ ధనించినాం ఆమోస్రంథంలోని ప్రవచాలలో కాబట్టి మొదటిదిగా ఖడ్గము వలన వాళ్ళు నశించదేరు రెండవది ఏమిటిగా అగ్ని వలన కాబట్టి అగ్ని వాళ్ళు పురింగిపోతారు అని అంటున్నారు అంటే శ్రమలు వారు అగ్ని సరే సాధారణంగా అగ్ని అంటే మంట కదా అది కాలుతుంది నీ హృదయం వేదనతో కాలిపోతుంది మండుతుంది కాబట్టి అగ్ని అంటే నిజమైన అగ్ని కాకపోవచ్చు ఒకవేళ నిజమైన అగ్ని కూడా కావచ్చు కానీ అగ్ని వలన కృంగిపోతారు అంటే ఏంటంటే అగ్ని వారి సంపాదన అంతా కాల్చివేబడుతుంది అగ్ని కాబట్టి వారి హృదయం ఎంతగానో కృంగిపోతుంది విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా అగ్ని దేనికి సాదరిస్తాము తేళ్లకు సాధ విషయం కాబట్టి తేళ్లు వీళ్ళ ఆస్తులను అన్నింటినీ గుంజుకుంటది కాబట్టి జబర్దస్తితో వాళ్ళని దోచుకుంటది కాబట్టి వాళ్ళ హృదయాలు కురిగిపోతే అయ్యో నా ఆస్తి అంత పోయిందే నా సంపాదన అంత పోయిందే అని వాళ్ల హృదయాలు కురింగి వాళ్ళు కృషిస్తూ ఉంటారు దాని తర్వాత చెరపట్టబడి అంటే అనేక మంది బంధించబడతారు అనేక మంది జైళ్లలో వేయబడతారు అన్న విషయాన్ని వ్యాఖ్యలు అనేక మంది పోలీస్ స్టేషన్స్ లో వేయబడతారు ఎందుకంటే మీరు మార్పు చెందే టైంకి బుద్దిమంతులు చెప్పే సమయం అదే బుద్దిమంతులు గొప్ప జనానికి సత్యాన్ని దాన్ని స్వీకరించినప్పుడు వాళ్ళు మార్పు చెందే సమయం అన్నట్టు ఆ స్వల్ప సమయంలోనే వాళ్ళు మార్పు చెందుతా ఉంటారు ఒక దిక్కు ఇంకొక దిక్కు అప్పటికే సర్పంలు తేళ్లు వాళ్ళందరినీ దోచుకుని ఉంటాయి కాబట్టి వారి ఆస్తి అంతస్తులన్నీ పోగొట్టుకుని వాళ్ళు కృంగిపోయినవారు దాని తర్వాత ప్రశ్నించినప్పుడు మీరు చెప్తున్న బోధ తప్పు అని వాళ్ళు తిరిగి ప్రశ్నించినప్పుడు వారిని హింసించడము చెరపట్టడం అంటే జైలులో వేడము హింసించడము వారి మీద నిందలు మోపడము పోలీస్ స్టేషన్ కేసులు ఫైల్ చేయడము పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ కావడము లోకల్ గుండాస్ ఇన్వాల్వ్ కావడము ఇవన్నీ జరుగుతాయన్నట్లు హింసింపబడడం దాని తర్వాత వాళ్ళు దోచపడదురంటే సంపూర్ణంగా వాళ్ళ దగ్గర ఇంకా ఏమీ లేకుండా మొత్తం దోచబడి ఎంటీ అయిపోతే వాళ్ళ వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఆస్తి అంతస్తులు అన్ని పోగొట్టుకుంటారు వాళ్ళ దగ్గర డబ్బులు ఏముండవు ఎంటీ హ్యాండ్స్తో దేవుని సన్నిధికి వాళ్ళు వస్తున్నారు ప్రవ్వా నేనంతా పోగొట్టుకున్నాను నేను ఎంతగానో సంపాదించుకున్నాను నేనంతా పోగొట్టుకున్న నీరజ్ మతపరమైన జీవితంలో ఉండి అని వాళ్ళు దుఃఖంతో దేవుని సన్నిధికి వస్తారన్న విషయాన్ని అక్కడ మనకు జ్ఞాపం చేస్తుండే దాని తర్వాత ఏం జరుగుతుంది వారికి సహాయం దొరుకును కాబట్టి బుద్దిమంతులు కొంతకాలమే ఈ విషయం ప్రకటించగలరు ఎందుకంటే బుద్దిమంతులు కూడా కొంతకాలం వాళ్ళ జీవితాలు ముగించుకోవాల్సిందే ప్రభు అక్కడ వరకు ఒకవేళ నిలిచి ఉంటే వాళ్ళ ఆ గుంపు ఉంటుంది కానీ ప్రభుడు అక్కడ ముందు దేవుడు వారిని తీసుకోవాలనుకుంటే తీసుకుంటాడు ఎందుకంటే అక్కడ ఉంది వాక్యం బుద్దిమంతులు కూడా కొంతమంది కూలిపోతారు ఎందుకంటే కాలం వాళ్ళ సమయం దానియాల కాలం ముగించుకోవాలి కదా దాని కదా దేవుని ప్రవర్తలు ఎంతో మంది మన వాళ్ళ కాలం అంతా ముగించుకున్నారు కదా కాబట్టి కొంతకాలానికి మన జీవితాలు కూడా ముగించుకుంటాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసాడు అయితే అనేక మనం మనం దిక్కు బుద్ది చెప్తామంటుంటే ఏం జరుగుతుందన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు చూడండి ముప్పై నాలుగు వర్షంలో వారి కుంగిపోవు సమయం ముందు వారికి స్వల్ప సహాయం దొరుకును అయితే అనేకులు అనేకులు ఇచ్చుకప్పు మాటలు చెప్పి వారిని హత్తుకొందరు అంటే ఇచ్చుకప్పు మాటలు అంటే మోసపుచ్చు మాటలు సర్పములు తేళ్లు వారిలోనే కదా ఉన్నాయి కాబట్టి అయితే అనేకులు ఇచ్చుకప్పు మాటలు చెప్పి వారిని హత్తుకొందరు సర్పండ్ తేళ్లు వారి సొంత తలంపులు ఉపయోగించి వీరి మనసులది మళ్ళా వాళ్ళ తట్టు తిప్పుకుంటారు ఎప్పుడైతే గొప్ప జనము కి మనము వాక్యాన్ని ప్రకటిస్తామో వారు ప్రభు చెంతకు వచ్చినప్పుడు వాళ్ళ తిరిగి వాళ్ళ సర్పంల తేలి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ సహవాసం అదే కాబట్టి బబులు సహవాసం అదే కాబట్టి వాళ్ళు తిరిగి అక్కడికి వెళ్లి నువ్వు చెప్తున్న వాక్యము కరెక్ట్ లేదు కదా ఇక్కడ బైబిల్ ఎట్లా ఉంది కదా అన్నప్పుడు వాళ్ళు తిరిగి వాళ్ళ సంత ఉపయోగించి వారిని మోసగిస్తా ఉంటారు మీరు ఎక్కడ పోయి వాక్యం ఇట్టిండ్రో తప్పు అది ఇంటర్నెట్ ల నేర్చుకున్నది అది టీవీల నేర్చుకున్నది అది దేవు నుంచి వలన కలిగింది కాదు అని మోసపుచ్చుతారు హరితగా మోసపుచ్చి వాళ్ళ తట్టు తిప్పుకుంటారు ఆ కాలంలో పిచ్చుకప్పు మాటలు చెప్పి వారిని హత్తుకొందరు కానీ నిర్ణయ కాలము ఇంకా రాలేదు గనుక అంతే కాలం వరకు జిల్లను పరిశీలించటకును పవిత్ర పరచుటకును బుద్దిమంతలలో పొందరు కూలుదేరు అంటే వాళ్ళందరూ సంపూర్ణంగా సర్వసత్యంలోకి వచ్చేంత వరకు గొప్ప జనము ఆ యొక్క నిర్ణయ కాలంలో వాళ్ళకి ఆ యొక్క విషయాలు ప్రకటించబడుతున్నాయి అప్పుడు వాళ్ళు దేవుని యొక్క శ్రమ దేవుని యొక్క పరీక్షకు అంటే దేవుని పెట్టే ప్రతి పరీక్షలో వాళ్ళు పరిశీలించబడాలా వాళ్ళ అబద్దకు బోధనన్నింటినీ వాళ్ళు విడిచిపెట్టాలా విడిచిపెట్టి పవిత్రపరచబడతారు ఎందుకు ఎప్పుడైతే వాక్యాన్ని వింటామో మనం పవిత్రపరచబడతాం ఎందుకంటే నూట పంతొమ్మిదవ దావిది కీర్తన కానీ అది దావిది కొంతమంది చాలా మంది దావిది కీర్తన ఇర్మియా రచించిన కీర్తన అని ఇంకొక చరిత్రలో ఉంది నూట అధ్యాయము ఇర్మియా రాసిండు అని ఉంది అది చాలా మంది తెలియదు క్రైస్త సంఘాలలో పాస్టర్లకు కూడా తెలియదు అది నూట కీర్తన దావిది రాసిండి కాదు అది ఇర్మియా రాసిండు ఎన్నో రీసెర్చ్ రిపోర్ట్స్ చరిత్రలో దానికి సంబంధించినవి సరే ఎవరు రాసినా గాని దేవుని బిడ్డలు రాసినా ఎవరు రాసినా లేక ప్రవక్తలు రాసిన రాసిన అది దైవావేశం చేత దైవాత్మ చేత రాయబడింది కాబట్టి అది దేవుని వాక్యము అని మనం స్వీకరించాల కాబట్టి ఎవరు ఏరీతిగా తమ ననకను శుద్ధీకరించుకుంటారు వాక్యము చేతనే కాబట్టి మనము ఏ రీతిగా పవిత్రపరచబడతాము ఏ రీతిగా శుద్ధీకరించబడతాము నువ్వు ప్రార్థన ఎంత చేయి ఎన్ని ఘటన ప్రార్థించేయి ఎంత ఉపాసముడు ఎంత వర్షిప్ చేయి నువ్వు పవిత్ర ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము నీ హృదయంలోనికి వెళ్తదో అప్పుడే నువ్వు పవిత్రపరచబడతావు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ కాబట్టి ఈ యొక్క కాలము ఇంకా రాలేదు గనక అంత్యకాలం వరకు జైలను పరిశీలించకును పవిత్రపరచుటకును బుద్దిమంతులలో కొందరు పొందుదరు కాబట్టి గొప్ప జనానికి మన సేవ ఎప్పటికైనా బుద్ది చెప్పడమే ఈ విషయాన్ని మనం అందరం గ్రహించాలా గొప్ప జనానికి బుద్ది చెప్పడానికి కోరిక దేవుడు మనల్ని ఈ రీతిగా ఏర్పరచుకున్నాడు గొప్ప జనం నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు అందుకే దేవుడు మనల్ ఈ రీతిగా ఏర్పరచుకున్నాడు కాబట్టి చూడండి ఏ రీతిగా నువ్వు బుద్దిమంతు ఏ రీతిగా మనము బుద్దిమంతులం ఏ రీతిగా గొప్ప జనానికి ఈ యొక్క వాక్యం మనం ప్రకటిస్తాం ఈ విషయాన్ని మీద అర్థం చేసుకోవాలా మనము ప్రకటించకపోతే వాళ్ళు మార్పు చెందరు ప్రపంచమంతటా మనలాంటి వారు గుంపులో ఉన్న మనమందరము మనలాంటి వారందరూ ఈ వాక్యములు వాళ్ళకి బోధించకపోతే వాళ్ళు మార్పు చెందరు అందుకోరికే దేవుడిని ఇక్కడ ఏర్పరచుకున్నాడు ఈ విషయం నువ్వు అర్థం చేస్తావాబట్టి వాళ్ళు మార్పు చెందాలంటే వాళ్ళకి నువ్వు బుద్ధి చెప్పాలా నువ్వు ఎట్లా బుద్ధి చెప్తావు అనేక ప్రాంతాలను నువ్వు కోలేవు కదా కాబట్టి దేవుడి ఏ రీతిగా మార్గం దయచేస్తే ఏ రీతిగా జ్ఞానం అనుగుస్తే నువ్వు దాన్ని వాడుకొని వారికి అనేకలను ప్రకటించాల మనం ఇక్కడ ఏం చేస్తున్నాం సరే ఎవ్రీ ట్యూస్డే ఈవినింగ్ ఇక్కడ బైబుల్ శైలిలో ధ్యానిస్తున్నాము ఇక్కడ నేర్చుకుంటున్నాం మనం పరిశీలించుకుంటున్నాం ఒకరినొకరం హెచ్చరించుకుంటున్నాం దాని తర్వాత ఏం చేస్తున్నాం వీటిని రికార్డింగ్స్ చేస్తున్నాం రికార్డింగ్స్ చేసి ఇంటర్నెట్ లో పెడుతున్నాం సీడీలు తయారు చేస్తున్నాం పెన్ డ్రైవ్ వల్ల కాపీ చేస్తున్నాం అనేక వాటిని పంచుకుంటున్నాం ఈ రీతిగా మనము గొప్ప జనానికి బుద్ది ప్రకటించాలా అందుకే మీరు వీటి పట్ల జాగ్రత్తగా ప్రవర్తించాలా ఈ రికార్డింగ్స్ ని మీరు తీసుకుని పోయి అనేకులకు వినిపించాల ఫ్రీగా పంచేయాల సీడీస్ ఎందుకంటే మనం ఇది ఫ్రీగా పొందుకున్నాం దేవుడి నుంచి దేవుడు మనకి ఉచితంగా ఇచ్చింది కాబట్టి ఉచితంగా పొందుకున్నది ఉచితంగానే మనం ఇవ్వాలా ఫ్రీలీ రిసీవ్డ్ ఈ ఫ్రీలీ గివన్ కాబట్టి మనం వీటన్నిటిని అనేట్లకు ఆరుగానే పంచుకోవాలా సరే సిడిల్ కొనాలంటే డబ్బులు కావాలా పెన్ డ్రైవ్స్ కొనాలంటే డబ్బులు కావాలా కాబట్టి ఆ అయితే కొనుక్కోవాలా ఆ అయితే డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా కానీ ఆ రై అవన్నిటిని రాసి జాగ్రత్తగా పరిశీలించి వాటిని మట్టుకు పంచిపెట్టడం అనేది మనం ఫ్రీగానే చేయాలా ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి ఒకవేళ మీరు మీలో ఎవరికైనా ప్రేరేపణ కలిగితే ఈ వాక్యాలని మీ భాషలలో లేక మీకు తమిళ్ వస్తే తమిళ్ కన్నడ వస్తే కన్నడ హిందీ ఉర్దూ ఏ భాషనే గాని ఇంగ్లీష్ గుడా వాటిని ఆ భాషలోకి మీరు తర్జుమా చేసుకుని వాటిని రికార్డింగ్ చేసి మీరు వాటిని అనేకలకు పంచండి ఎందుకంటే దేవుడు నాకు ఎటువంటి ఆత్మనిచ్చిండో మీ కూడా అటువంటి ఆత్మనిచ్చిండు దేవుడు నా వల్ల ఈ పని చేయగలుగుతున్నాడంటే మీ వల్ల కూడా అదే పని చేయగలడు ఎందుకంటే మనలో ఉన్నది దేవుని ఆత్మ సేమ్ ఆత్మ కాబట్టి క్రీస్తు కలిగిన మనసు మనం దరించుకున్నాం కాబట్టి మనమందరం ఈ పని చేయగలం నేను ఒక్కనే చేస్తానంటే కాదు నా ఒక్కడి వల్లనే కూడా కాదు మనమందరం కలిసి ఈ యొక్క పనిని చేయాలా నేను ఎక్కడ నడిపిస్తే దేవుడు నువ్వు అక్కడ పోవాలా నేను ఒకటే స్థలంలో ఉండి చేస్తా అనేది కానే కాదు కాబట్టి దేవుడు ఏ రీతిగా నడిపిస్తాడో నువ్వు ఆ రీతిగా ముందుకు పోతూ వీటిని అనేకలకు ప్రకటించాలా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసిన కాబట్టి సర్పంలి తేళ్లు గొప్ప జనాన్ని కాబట్టి ఒకరినొకరు చంపుకుంటారు కాబట్టి అవి జరగక మన పని మనం ముగించుకోవాలా దీంతో మనము ఎర్రగురానికి సంబంధించిన బోధని ముగించుకుంటున్నాం ఇప్పుడు నల్లగురానికి సంబంధించిన బోధని మనం ఆరంభించుకుందాం నల్ల గురానికి సంబంధించిన బోధ ధ్యానించాలంటే మనము ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము ఐదు ఆరు వర్షాలలోనికి మనం వెళ్ళిపోవాలయము ఐదు ఆరు వర్షాలలో చూడండి ఒకసారి ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు అంటే మన ప్రభుత్వ మన ప్రభుత్వం విప్పాల ముద్రలు ఇంకా ఎవరి లోకంలో సృష్టిలో మన ప్రభువే ఆ యొక్క మూడను విప్పాలి కాబట్టి ఆయన ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు దాని మీద ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పటం వింటే సరే ఈ మూడవ జీవి ఏదనేది నేను ఇప్పుడు మీకు చూపించాను ఒక దిన మనం దీర్ఘంగా ధనిస్తాం వాటి గురించి ఈ జీవులు దేనికి సంబంధించినది నేను చూడగా ఇదిగో ఒక నల్ల గుర్రము కనబడెను దానిమీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండెను మరియు దేనారమ్నకు ఒక సేరు గోధుమను మూడు సేర్లు ఎవలనియు నూలు ద్రాక్ష పాడు చేయవద్దని ఆ నాలుగు జీవల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడను అంటే ఒక దేనర అరువులలో ఒక కరెన్సీ డబ్బు పోల్చబడింది డబ్బు దేనారాముతో పోల్చబడింది కాబట్టి ఒక దేనారాము కి కొలత ఎంత అనేదాన్ని చెప్తున్నాడు ఒక దేనారానికి గోధుమల గురించి చెప్పబడింది అక్కడ చూడండి ఒక దేనారాన్నకు ఒకసేరు గోధుమలనియు ఒక దేనారాన్నకు మూడు సేర్లు ఎవలనియు కాబట్టి ఆ కొలత వేస్తున్న వాణి విషాలు ఆ త్రాసు పట్టుకున్న వాని గురించి మాట్లాడుతుంది ఇక్కడ కాబట్టి ముందుగా నల్ల గుర్రము దేనికి సంబంధించిందంటే నల్ల గుర్రము తేళ్లకు సంబంధించింది అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి నలుగు అనేది తేళ్లకు సంబంధించింది కాబట్టి తేళ్లు ఏం చేస్తాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ ధ్యానించబోతున్నాం తేళ్ల చేతులలో ఏముంటుందన్న విషయాన్ని మనం ధ్యనిస్తున్నాం కాబట్టి ముఖ్యంగా తేళ్లు సర్పంల ఆమోదు ఆజ్ఞలు పొందుకొని సర్పంలు ఇష్టము సర్పంల ఇష్ట ఇష్ట ప్రకారంగా తేళ్లు పని చేస్తూ ఉంటాయన్న విషయాన్ని మనం జ్ఞాపం చేస్తున్నాం కాబట్టి వీళ్ళు అన్నిలు గావచ్చు ఈ లోకంలో జబర్దస్తి చేస్తూ మనుషులని ఏలే వాళ్ళు కావచ్చు కాబట్టి వీళ్ళంతా కోల్చబడినారు దేవుని స్వరము అక్కడ వినిపిస్తుందన్న విషయాన్ని మనకు చూపిస్తుండ నల గురము కనుక మనను దానిమీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉన్నాను మరియు ఆరో వర్షం నుంచి దేవుని స్వరం వినిపిస్తుంది ఎప్పుడైతే వాడు త్రాసు పట్టుకుని దాని మీద ఉన్నాడో అంటే వారి బుద్ధి ఏంటంటే వారి గుణగణం ఏంటంటే వాడు తేళ్లు ఏరీతి ఉంటాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తేళ్లు ఏం చేస్తాయి వారి చేతిలో ఏముంటది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు సరే వాళ్ళ చేతిలో ఉన్న త్రాసు దేనికి సంబంధించిన విషయాల్లో మనం దీర్ఘంగా ధ్యానిస్తాం ముందుగా మటుకు ఒక దీనారమునకు ఒకసేరు గోధుమలు గోధుమలు అంటే గొప్ప జనానికి సాదృశ్యం ఎవలు అంటే లక్ష నల్బద్ నాలుగు వేల మందికి సాదృశ్యం వీటికి సంబంధించిన డిక్షనరీ మీనింగ్ మనం ఎంతో కాలం పిందట కూడా గణించినాం సరే ఇప్పుడు అమ్మాది అంత ధీరంగా గణించిన అవసరం లేదు గోధుమలు గొప్ప జనానికి సాదృశ్యం ఎవలు మందికి సాదృశ్యం గోధుమలు కొంత బ్రౌనిష్ గోల్డ్ కలర్లుంటాయి బిస్కెట్ కలర్ అంటారు దాన్ని మనం కానీ ఎవలు మట్టుకు తెల్లలుంటాయి కాబట్టి లక్ష మంది తెల్లగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధంగా దేవుని యొక్క రక్తంలో వాళ్ళ పాపంలో అన్నింటినీ కడుక్కుని ఆయన కొరకు రోషం కలిగి పౌరుషం కలిగి తీర్మనించుకొని స్త్రీ సాంగత్యంలో నుంచి బయటికి వచ్చి ఏ నింద లేకుండా ఏ అబద్ధం వారి నోట లేకుండా గొరపిల్ల ఎక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడికి వెళ్తూ గొరపిల్ల ఏం పని చెప్తే ఆ పని చేస్తూ వాళ్ళు దివారాత్రంలో ఆయన సన్నిధిలో నివసిస్తూ జీవిస్తున్నారు కాబట్టి వారిని దేవుడు తెల్లగా మార్చుకున్నాడు కానీ లక్ష మంది తెల్లగున్నట్లు గొప్ప జనం లేరు గొప్ప జనం ఎందుకు పసు పచ్చ రంగు ఉన్నాయి లేక గోధుమల రంగు ఎందుకు అరీతి గుంటే అవి సగం సత్యం సగం అబద్దంలో ఉన్నాయి కాబట్టి సంపూర్ణంగా తెల్లగా మారలేకపోతున్నాయి పసుపు అంటే కొంచెం తెలుపుదనమే కానీ కొంత నలుపుదనం నలుపు తెలుపు కలిసినట్లు ఉంటున్నాయి కాబట్టి సగం సత్యం సగం అబద్దంలో ఉన్నాయి గోధుమలు కానీ దేవుని దృష్టిలో ఒక స్త్రీకి ఒక దేనకి ఒకసేరు గోధుమలు ఆయనే చెప్తున్నాడు ఒక దేనారాకు మూడు షేర్లు ఎవలు అంటే ఎవలు ఆయన దృష్టిలో చీప్ అనా లేక గోధుమలు ఆయన దృష్టిలో చాలా కాస్ట్లీ అయినా ఒక దేనారానికి ఒక షేర్ గోధుమలు అంటే గోధుమలు బహుగా ఖర్చుతో కూడినయి బహుగా విలువైనవి అన్నట్టు కానీ ఎవలు చాలా చీప్ గా దొరుకుతున్నాయి ఎవలంటే ఇంగ్లీష్ లో బార్లీ అంటారు కాబట్టి ఒక దేనారానికి అంటే దగ్గర దగ్గర ఒక దేనారం అంటే అర్ధ రూపాయి కాబట్టి ఒక దేనారానికి మూడు సేర్ల ఎవలైతే ఒక దేనారానికి ఒకసే గోధుమలు కాబట్టి ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలా దేవుని దృష్టిలో గొప్ప జనము ఎంతో విలువైనది కాస్ట్లీ అంటే ఎవలు మూడు సేర్లు కాబట్టి ఆయనకి ఆయన దృష్టిలో వాళ్ళు కాస్ట్లీ కదా మీకు ఈ విషయం అర్థం కావాలా ఆయన చెప్పిన ఉత్పాదనలో తప్పిపోయిన గొర్రె గురించి చెప్పినప్పుడు ఈ విషయం మనకు అర్థం అవుతుంది ఎందుకు కాస్ట్లీ అంటే తప్పిపోయిన గొర్రె కూడా కాస్ట్లీ కానీ తగిన తొంభై తొమ్మిది గొర్రెలు లోపాలనే ఉన్నాయి కదా పలు వాటిని ఎందుకు విడిచిపెట్టి ఆ ఒక గొర్రె కొరకుపోతున్నాడు గొర్రెల కాపరి ఇప్పుడు మీకు అర్థం కావాలా ఈ స్వరము వినిపిస్తుంది ఆరవ లక్షణంలో మన ప్రభు స్వరమే ఒక దేనారాన్నకి ఒకసేరు గోధుమలు ఒక దేనారాన్నకు మూడు సేర్ల ఎవరు అంటే మూడు సేర్ల ఎవరులు అంటే తొంభై గొర్రెలు అవి లోపాల ఉన్నాయి అవి భద్రంగా దాచబడ్డబడ్డాయి వాటికి శ్రమ ఉండదు అవి శ్రమలు చూడవు ఎందుకంటే అవి శ్రమల నుంచి ఆల్రెడీ బయటకు వచ్చినాయి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణంలో పాల్ పొంది బయటకు వచ్చినాయి అవి శ్రమ చూడవు అవన్నీ ఏకగ్రీవంగా ఐక్యత కలిగి ఒకటే బోధలో ఉండగలిగినవి కాబట్టి జాగ్రత్తగా అవి ఒకటే గుంపులో ఉన్నాయి కాని ఆ ఒక్క గొర్రె తప్పిపోయింది దొడ్ల నుంచి తొంభై మట్టు దొడ్లనే ఉన్నాయి కాబట్టి దేవు దృష్టిలో ఒక్కొక్కరే చాలా విలువ అయింది ఎందుకంటే అది తప్పిపోయింది కాబట్టి కాబట్టి గొర్రెల కాపది ఏ రీతిగా శ్రమతో ఆ తపిపై గొర్రె కొడుకు పరిగెత్తుతున్నాడు అన్న విషయాన్ని ఈ యొక్క ఆరో వర్షంలో జ్ఞాపకం చేస్తుండడు ఈ వాక్యాన్ని మనం ఈ రీతిగా ఎప్పుడు ధ్యానించలేదు ఎక్కడ కూడా ఏ టీవీ ప్రోగ్రామ్ మనం చూడము ఏ రేడియో ప్రోగ్రామ్ లో ఏ న్యూస్ పేపర్ ఏ కలపత్రాలలో ఏ జర్నల్స్ లో కూడా చూడము ఏ డిక్షనరీస్ లలో ఏ కామెంటరీస్ దేవుడి హృదయం ఆ రీతికి ఉంది కాబట్టి మూడవ గుద్ర విప్పినప్పుడు ఏం జరిగిందన్న విషయాన్ని చూపిస్తుంది ఆయన నన్ను గుర్రం మీద కూర్చున్న వ్యక్తి చేతిలో త్రాసున్నది బ్యాలెన్స్ అంటే ఇంగ్లీష్ లో ఆ త్రాసున్నది అది చూపిస్తున్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ నుంచి స్వరం వినిపిస్తుంది మన ప్రభు స్వరం ఏమని ఒక దేనారమ్మకు ఒకసేరు గోధుమలు ఒక దేనారమ్మకు మూడు సేర్ల యవలు కాబట్టి దేవునికి తప్పిపోతున్న ఆ గొప్ప ఎంతో విలువైనది కాబట్టి మీ హృదయం కూడా అదే రీతి క్రీస్తుని పోలు నడుచుకునే మనము క్రీస్తులు తగిన మనసును ధరించుకున్న మనము ఆ రీతిగానే ఉండాల మన ప్రభు ఈ రీతిగా ఆ గోధుమల కొరకు ప్రయాస ఎంతో విలువ పెట్టి దినారానికి ఒక్క చీరే వస్తున్నాయి ఎంతో కష్టంతో కూడింది ఎంతో కాస్ట్లీ అన్నట్టు అయినా గాని వాటి కొరకు అతను ప్రయాసపడుతూ ఆ ఒక్క దినారాన్ని ఖర్చు పెట్టి కొరకు ప్రయాస మన హృదయం కూడా అదే రీతిగా ఉండాలి క్రీస్తువుని పోలు అంటే అర్థం అదే ఏ రీతి గోధుమలను సంపాదించుకోవాలి మన ప్రముఖుడుకు అది నీ హృదయం ఈ రోజు నుంచి ఈ వ్యక్తిని బాగా అర్థం చేసుకోవాలా చాలా విలువగలది గోధుమలు చాలా విలువగలది దేవుని దృష్టిలో వాటి గురించి దేవుడు ఎంతగానో వాడు కాబట్టి వాటి నీరి మనము దేవుని తట్టు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు ఒకటే మేషర్ కదా ఒక దినారణకు ఒకటే మేషరు గోధుమలు బార్లీ మూడు మేషర్స్ లేక మూడు సేర్లు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ ఆశ్చర్యంగా ఇంకొక విషయాన్ని మాట్లాడుతు మీరు అనుకోవచ్చు ప్రొవ్వా గొప్ప జనం పట్ల అంత విలువలను మళ్ళీ చిలకన చూస్తున్నావా అంటే అట్లాంటి తలంపు రాదు ఎందుకంటే మన గురించి ఇక్కడ స్పెషల్ గా చెప్పబడింది వాక్యం చూడండి ఎంత స్పెషల్ గా మన కొరకు మన గురించి రాయబడిందో ఏమని రాసిందో చూడండి మన ప్రొవ్వే మాట్లాడుతుండ స్వరాం ఏమని మాట్లాడుతున్నా చూడండి దీనారన్నకు ఒక సేరు గోమలని దినరణకు మూడు సేర్లు ఎవరనియో అంటూ ఏమంటుంది ఇప్పుడు నేనను ద్రారసం పాడు చేయవద్దనియో ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు కాబట్టి ఇది మన ప్రభు స్వరం మన ప్రభు ఆ యొక్క కలవరుసీ అయితే కేక వేసి తన ప్రాణాన్ని విడిచి ఒక దొంగ రక్షణ రావడము ఒక దొంగ నిత్యని అరకానికి పోవడం మనం చూస్తున్నాం అక్కడ నేడు నీవి కూడా నాకపోతే పరిదర్శన ఉంటున్నావు అన్నారు ఒక దొంగ ఆయన మరణ సమయంలో కూడా చివరికి ఒక దొంగ తన ప్రాణాన్ని ఆయన సమర్పించుకోండి ఇంకొక దొంగ శాశ్వతంగా నరకానికి వెళ్ళి మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి క్షణము నశించిపోయిన వారిని వేదిక రక్షించడానికే వచ్చింది మన జీవితాలు కూడా అంతే లోకంలో నశించిపోతున్న గొప్ప జనాన్ని ఏరితేన ప్రపంచంతో నడిపించాలా అందుకొరికే ఈ లోకంలో నువ్వు పుట్టినవేమో అందుకోరికే నువ్వు ఈ లోకంలో పెరుగుతున్నవేమో అందుకోరికే నువ్వు ఈ ప్రాంతంలో వచ్చి కూర్చొని ఇక్కడ వాక్యం వింటున్నవేమో ఒకసారి పరిశీలించుకో ప్రార్థన నీ హృదయం సన్నిధిలో కుమ్మరించుకో ప్రవ్వ ఒకవేళ ఈ పని నిమిత్తమై నేర్పరచుకున్న వాడవైతే ప్రవ్వ నేను ఖచ్చితంగా ఈ యొక్క వాక్యాన్ని నేను అనేకలో ప్రకటిస్తాను ప్రవ్వా అటువంటి కృపా భాగ్యం నాకు అని నువ్వు ప్రార్థించుకోవాలి ప్రతిరోజు ముఖ్యంగా చూడండి నూనెను మరియు ద్రాక్ష రసం నుండా సార్ నూనెను ద్రాక్షరసం ను పాడు చేయవద్దు మీరు ఎప్పుడైనా ఈ విషయాన్ని ధనించేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు సర్పంలో తెల సర్పంలో తేలారా నేను మీకు గొప్ప జనాన్ని అపగిస్తున్నా గానీ నూనె ద్రాక్షరసాన్ని మట్టి నేను మీకు అప్పగించలేదు మీరు వాళ్ళని పాడుచేయడానికి వీల్లేదు వాళ్ళ మీద నేను అధికారం ఇవ్వలేదు చూడండి సైతానికి కూడా మన ప్రభు అధికారం ఇవ్వాలా ఆజ్ఞ ఇవ్వాలా యోగ విషయంలో మీరు ధ్యానించలేదు ఎన్నిసార్ యోగ విషయంలో ఈ విషయాన్ని మనం చూస్తాం కదా సైతాను ప్రపంచం అంతా తిరిగి వచ్చిండు భూమి అంతా తిరిగి వచ్చిండు ఒకనొక దినమున దూతలందరూ దేవదూతలందరూ సమ సమకూడుకొని దేవుని సైలంలో నిలబడే కాలం అది అందరు కూడా తిరిగి ఒక మూలని నిలబడి అప్పుడు అందరితో మాట్లాడుతున్నాను సైతన్ తన మాట్లాడుతున్నాడు సైతనా నువ్వు ఎక్కడికి భూమి అంతా ఇటు అటు ఇటు అటు తిరిగి వచ్చిన కాబట్టి బుద్ధి అది ఇటు అటు తిరగడం అనేది సైతాన్ బుద్ధి వాడి బుద్ధి ప్రపంచమంతా ఇటు అటు తిరగడం అంటే వానికి ఏం లేదు కాబట్టి వానికి ఏం లేదు వాడు ఏం సాధించలేదు వాడి ఎయి వాడికి ఉండే ఒక ఎయిందంటే నేను సర్వరత్నకి సమానంగా సింహాసనం వేసుకున్న కానీ అవన్నీ వేస్ట్ ఎయిమ్స్ అవి పడిపోతాయి ఎందుకంటే దేవునికి విరోధమైన ఎయిమ్స్ అవి దేవునికి విరోధమైన తలంపులు అవి కాబట్టి అవి ఎట్టి దేవుని సందర్భాలు నిలబడవు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం యోగు విషయంలో దేవుడు సైతాంతా మాట్లాడుతున్నప్పుడు నేను మొత్తం దీర్ఘస్ భూమి అంతా అటు ఇటు అంటే నా బిడ్డ ఆయన యోగు గురించి నువ్వు చూసినావా అంటే యోగు యోబు గురించి ఏంది అంటే అవును యోగు గురించి ఏం చెప్పాలి నేను ఆయన చుట్టూ నువ్వు కంచెట్టినా కాబట్టి నేను సుద్ధిస్తూ కనపరుస్తుండే ఒకసారి నువ్వు కంచె తీస్తాయి నేను దూషిస్తాడు సరే పో సైతాన్ని నీకు అధికారం ఇస్తున్నా యోగ మీద కాబట్టి మన ప్రభు సైతానికి కూడా అధికారం ఇవ్వాలి చాలా మంది ఏమంటారు అంటే సైతం బాగా పనిచేస్తుంది బ్రదర్ మంత్రాలు బాగా పనిచేస్తున్నాయి బ్రదర్ మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఒకవేళ సైతాన్ వాడు బాగా పనిచేస్తున్నట్టే దేవుడు ఆజ్ఞ ఇవ్వకుండా వాడు నీ మీద పనిచేయడు ముఖ్యంగా దేవుడి బిడ్డల మీద పాత నిబంధన కాలం అంతా దేవుని బిడ్డలు దేవునికి విరోధంగా తయారైనప్పుడు సైతం తప్పగించిన శత్రువుల తప్పగించింది శత్రువు అంటే సైతాన్ కాబట్టి కొత్త నిబంధనకు వస్తే అంటే సైతాన్య కాబట్టి ఆరో నెల అంటే వేరే దేశస్తులు వేరే దేశస్థులని శత్రువులాగా దేవుడు చూపిస్తున్నాడు దేవుని బిడలు తప్పని చేసినప్పుడు ఆ శత్రుకి బాలిసలాగా అప్పగించు వాళ్ళు భయంకరమైన హింసలు పెట్టినప్పుడు దేవి స్థలంలో వాళ్ళు ఏడుస్తూ వాళ్ల జీవితాలు సమర్పించుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా న్యాధిపత్రం లేపడము రాజులను లేపడము గొప్ప గొప్ప లేపి అద్భుతాలు చేసి వాళ్ళని రక్షించుకోవడం కొంతకాలం దేవుడి పట్ల వినయ భయవంతులు కలిగి జీవించడం మరి తిరిగి పంది తిరిగి బురదకు దిగినట్లు కుక్క తన వాంటికి తట్టు దిగినట్లు ఆ రీతిగా మళ్ళా లోపత్తో తిరగడం వాళ్ల శ్రమల పాల్గొవడం ఇవన్నీ మనం యథావిధిగా చూస్తుంటాం నిన్న నేను నిరంతరం ఏకరెత్తిగున్న ఈ వాక్యం మన ప్రభుయే ఆకాశం గతించను భూమి గతించను గానీ వాక్యం ఎన్నె గతించండి కాబట్టి ఆయన నిన్న నేను నిరంతరం ఏకరెతి ఉన్న దేవుడు ఆ రోజు శరీరంగా ఉన్న ఆయన విడిచిపెట్టలే శత్రువుగా అప్పగించి ఈ రోజు నేను ప్రభు నమ్మకున్నా అని చెప్తున్న ఆత్మీయ ఇస్తాయా తప్పు చేస్తే విడిచిపెడతాడా సైతం అప్పగిస్తాడు ఖచ్చితంగా తిరుపతి ఎన్నిసే చూపించిన ఎవరైతే దుర్నీతి విషయం మంది అభిలాష ఎవరైతే సత్యాన్ని ప్రేమించట అబద్ధాన్ని అసత్యాన్ని ప్రేమిస్తాడో వారి నందర్ని అబద్ధం నమ్మునట్లు మోసపుచ్చు ఆత్మను దేవుడికి వారి పంపించాడు దేవుడు వారికి పంపించున్నాడు అన్న విషయం మనం ఎన్నిసార్ దృష్ణదలో కాబట్టి నూనెను ద్రాక్షరసం పాడు చేయొద్దు అని సర్పంలకు తెలకు దేవుడు ఆగ్ఞాయిస్తున్నాడు ఇప్పుడు మీరు అందరం తీసుకోలేదు ఈ నూనె నూనె ద్రాక్షరసం దేనికి సంబంధించింది ప్రజలని సరే పాత నిబంధన కాలం మొదలుకొని కృత నిబంధనకి వచ్చేప్పటికీ నూనె అభిషేకానికి సాదృశ్యం దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యం కాబట్టి కృత నూనె దేవుని యొక్క ఆత్మ అభిషేకం ఫస్ట్ టైం పొందుకున్న దానికి ఎప్పుడైనా గానీ దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యం కాబట్టి ఆత్మ అభిషేకం పొందుకున్న వారు ఈ గుంపు అని మనం అర్థం చేసుకోవాలా రెండవదిగా ద్రాక్షరసం ద్రాక్షరసం దేనికి సాదృశ్యం అంటే వాక్యంలోని సత్యాన్ని గ్రహించిన వారికి సాదృశ్యం వాక్యంలో ఉన్న సత్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి వెతికి శ్రమతో లేఖలను పరిశోధించి గంటలు గంటలు దేవుడి స్థానంలో గడిపి ప్రవ్వా ఈ వాక్యం నాకు అర్థం కాదు సహాయపడు అంటే ఆయన సహాయం చేసే గొప్ప దేవుడు ఖచ్చితంగా ఆ హృదయాన్ని తృప్తిపరచే దేవుడు అటువంటి దేవుడు ఆ సత్యాన్ని బయలుపరిచినప్పుడు దాన్ని స్వీకరించి దాని ప్రకారంగా జీవించిన వాళ్లే ద్రాక్షరాసానికి సాదృశ్యం మరి విశేషంగా నీరు ద్రాక్ష మారాలా అన్న విషయాన్ని మనం కొంతకాలం కింద ఇక్కడ ధ్యానించినం మీకు కావాలనుకుంటే ఇంటర్నెట్ లో ఆ యొక్క వాక్యాన్ని మీరు ధ్యానించేసి తిరిగి వాటర్ టర్న్ ఇన్ వైన్ అన్న వాక్యం అక్కడ ఉంటది నీళ్లు ద్రాక్షరసంగా మారడం అనేది మన ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఖానా అనే గ్రామానికి ఒక పెళ్లి విందుకు ఆహ్వానింపబడినప్పుడు జరిగిన అద్భుతం అది ఫస్ట్ అద్భుతం మన ప్రభు చేసింది ఆ పెళ్లి విందులో తను తన శిష్యులు మీరు తన తల్లిగొలుంది అక్కడ అప్పుడు ద్రాక్షరసం అయిపోయింది ఒక పంక్తిలో కూర్చుని వాళ్ళకు పోసినాక ద్రాక్షరసం అయిపోతే పెళ్లి ఇంకా ఆరంభమే కాలేదు అనేసి ఒకరొకరు మాట్లాడుకుంటుంటే మరి అమ్మ ఆ విషయం గ్రహించి ఏమంటుందంటే బాబు ద్రాక్షరసం అంటే అమ్మ నీతో నాకు ఏమి పని అంటున్నాడు ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాల మరి ఆయన ఆయన అంటుంది అయ్యా బాబు ద్రాక్షరాసం అయిపోయింది అంటే అమ్మా నీతో నాకు ఏం పని నీకు నాతో ఏం పని అంటున్నాడు అంటే నువ్వు ఎవరివి నాకు చెప్పడానికి నాకు తెలియదా ద్రాక్షరాసం నువ్వు నాకు సిఫారసు నువ్వు నాకు రికమెండేషన్ చేయాలనా నువ్వు నాకు ఆర్డర్ ఇవ్వాలనా నువ్వు నాకు చెప్పాలనా నువ్వు నాకు ఆజ్ఞ ఇచ్చినట్లు నేను వింటే భవిష్యత్తులో ఒక మతస్థులు చూడు మళ్ళమ్మ ఎంత గొప్పదో ఆయన నిన్ను పొగొడతారు నిన్ను పూజిస్తారు నన్ను పూజించకుండా అప్పుడు నువ్వు ఒక విగ్రహం అయిపోతావు వాళ్ళందరూ విగ్రహ ఆర్థికలు అయిపోతారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయడం కొరకు దేవుడు ఆ విషయాన్ని మాట్లాడుతున్నాడు ఆయన తన అమ్మ నీకేం పని తర్వాత ఆయన పోయి శిష్యులతో మాట్లాడుతుంది ఆయన మీతో ఏం చెప్తాడో అదే మీరు చెయ్యండి కాబట్టి శిష్యులకి ఆయన పని అప్పగిస్తున్నాడు ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాల శిష్యులకి పని అప్పగించింది గాని ఆయన తన తల్లి చెప్పిన మాటకి ఆయన స్పందించలేదు ఎందుకంటే అది భవిష్యత్తులో ఒక భయంకరమైన మతపరంగా అది తయారైపోతుంది ఆయనని ప్రభు కంటే ఎక్కువగా విని చేస్తారు అది తప్పు పాపం అండ్ లిటిల్ లెవెన్ లెవెన్స్ ద హోల్ లంప్ అని ఉంది కొనితల పత్రికలో చిన్న పులిసిన ముద్ద మొట్ట ముద్దని పులిసి పులిసేటట్టు చేస్తుంది పులిసిపెటట్టు చేస్తుంది కాబట్టి క్రైస్టాలజీ అంటే ప్రభు ఒక్కడే సృష్టికర్త ప్రభు ఒకడే రక్షకుడు అనేది క్రైస్టాలజీ అనేది ఒకటి విధానం మేరియాలజీ అనేది ఏంటంటే మన పక్షంగా ప్రభుకి విజ్ఞాపనలు చేసేది దాన్ని ఆ బోధని మేరియాలజీ అంటారు కాబట్టి మనం మర్యాద కూడా పూజించవచ్చు మరియు మన పక్షంగా ప్రభుకి విజ్ఞాపనాలు చేస్తా ఉంటది సెయింట్స్ భక్తులకి భక్తులకి మనం పూజిస్తే వాళ్ళు మన ప్రార్థనలు దేవుని సన్నిధి తీసుకెళ్తారు అన్నది అబద్ద బోధ అది పులుపు కాబట్టి మేరియాలజీ క్రిస్టియాలజీని పులుసింపజేస్తుంది మనకు అది అవసరం లేదా బోధ ఎందుకంటే దేవుడ ఆ మేరియాలజీ అనేది భవిష్యత్తులో ఉండకుండా ఆ యొక్క ఖానా అనే ప్రాంతంలో తన కవిత మాట్లాడిన విషయం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి అప్పుడు ఆయన నేను కూడా సామాన్య మనిషినే నేనేమయనకు ఆజ్ఞా ఇవ్వలేను నేనే ఆయన ఆజ్ఞలు పొందుకోవాలా అన్న బుద్ది తెచ్చుకుంది తర్వాత అపోస్టతో పాటు కలిసి సేవ చేసింది ఆయన అపొస్తకార్యం మొదటి చూస్తా ఆ నూట ఇరవై మంది శిష్యులతో పాటు కలిసి ఆయన ఒక సేవకురాలి సేవ చేసింది ఎందుకంటే నేను దేవుడిని కాదు దేవతను కాదు ఈ లోకంలో ఒక పాత్రను అంతే ఆయన భరించాలా ఆయన గర్భంగా భరించాలా ఆయన ప్రసవించాలా ఆయన నేను పెద్దవాడిని చేయాలా అదే నా బాధ్యత అందుకొరకు నేను ఈ లోపల పుట్టిన అన్న సత్యని గ్రహించి నాకు కూడా రక్షణ అవసరం నేను కూడా పాపిని అన్న విషయాన్ని గ్రహించి అప్పస్తులతో పాటు కలిసి ఆమె సేవ చేసినదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అక్కడ పుస్తకాల మొదటి అధ్యయనం రెండో అధ్యయనాలు చూస్తాం ఆమె గురించి శిష్యులతో పాటు కలిసి అప్పస్తులతో పాటు కలిసి ఆమె కూడా సేవ చేసింది అక్కడ కాబట్టి మేరియాలజీ అనేది రాంగ్ బోధ అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆల్ సఫిషియంట్ మన ప్రభు అన్ని విషయాలలో మనకి సంపూర్ణుడు ఇంకా ఆయన కంటే ఏది లేదు మార్గం నేనే మార్గము సత్యము జీవము అన్నాడు కాబట్టి నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గర రాలేడు అన్నాడు కాబట్టి రక్షణ కేవలము మన ప్రభుత్వానికి మేరియాలజీ ద్వారా కాదు మేరియాలజీ అనేది పులుపు అది కచ్చితంగా మన విశ్వాసానికి పులిసింపజేస్తుంది కాబట్టి మనం దానికి దూరంగా ఉండాలన్న విషయాన్ని అప్పగిస్తుంది కానీ ముఖ్యంగా ఏంటంటే అక్కడ తన శిష్యులకి అప్పగించిన పని ఏంటంటే కుండలలో బాణలలో రాతి బాణాలలో నీళ్లు నింపేండి అంచెల వరకు అన్నాడు ప్రార్థన చేసినప్పుడు ఆ నీళ్లు ద్రాక్షరసంగా మారడం అన్న విషయాన్ని మనం చూసినాం కాబట్టి నీళ్లు ద్రాక్ష రసంగా మారాలా అంటే నీ వింటన ప్రతి వాక్యం నీళ్లు వాక్యానికి సాదృశ్యం నువ్వు వింటున్న వాక్యము ఒకనొక దినము సంపూర్ణంగా సత్యంగా మారాలా నీ హృదయంలో ఆ వాక్యాన్ని నువ్వు అవలంబించుకుని దాని ప్రకారంగా జీవించి దాన్ని ప్రకటించినప్పుడు ఆలోని సత్యాన్ని గ్రహించినప్పుడు అనేకులు రక్షణలకు వస్తారు కాబట్టి నువ్వు ఇంతకాలంగా వింటున్న వాక్యాలు ఇన్ని సంవత్సరాలుగా వింటున్న వాక్యాలు నేను దుద్ధాప్యంలోకి వచ్చేస్తున్నా నీ వయసు దాటిపోతుంది నువ్వు ఇంతకాలం వింటున్న ఈ వాక్యాలు సంపూర్ణమైన సత్యంగా మార్చబడల్లా లేదు నేను కరెక్ట్ నాకు ఇంతే చాలు అంటే నీ నీళ్లు గ్రాసరాసంగా మారవు అవి నీళ్లు డెడ్ వాటర్ లాగా అయిపోయి కలుషితం అయిపోతాయి కాబట్టి నువ్వు నీళ్లని అంచెల వరకు నింపుకోవాలి అంటే నీ హృదయం అంతా నిండుగా వాక్యంతో నింపుకోవాలి దిన దినము జీవితాంతము దివరాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ అందులోని సత్యాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించాలా అన్నిట్లో ప్రకటించాలా అప్పుడు నీళ్లు ద్రాక్షరసంగా మార్తాయి కాబట్టి ఇప్పుడు బాగా చేసుకోండి నూనెను ద్రాక్షరసని పాడు చేయదని దేవుడు సర్పంలోకి వెళ్ళక ఆజ్ఞాపించింది ద్రాక్షరసము లక్ష నలబై నాలుగు మందికి సాదృశ్యం కాబట్టి వారిని దేవుడు ముద్రించుకున్నాడు విమోచించడం వరకు కాబట్టి సైతానికి వారి మీద ఏ అధికారం లేదు సైతానికి మనం దొరకం ప్రణవగంధం ప్రణవజలం ఈ విషయాన్ని మనం కాబట్టి సైతానికి మనము సైతానికి మనము దొరకం అదే పర్ణవాద్యాన్ని మనం తీస్తున్నాం మరోసారి సైతాను ప్రాణగంధము పర్ణాద్యంలో ఈ విషయం మనం జనిస్తాం మనల్ని వాడు ఏం చేయలేడు కాబట్టి మగ శిశువు వెంట గొప్ప జనం వెంట మగ శిశువు అంటే గొప్ప జనం సాదృశ్యం సూర్యుని ధరించుకున్న స్త్రీ అంటే లక్ష నలభై నాలుగు వేల మందికి సాదృష్టం కాబట్టి మనల్ని వాడు ఏం చేయలేడు కాబట్టి దేవునికి వానికి అధికారం ఇవ్వలేదు మన మీద ఆయన ఎంత దయగవాడు ఎంత దయగలవాడు ఎంత కృపగలవాడు ఆయన కృపలు మనం ఉందాం కాబట్టి మన మీద సైతానికి అధికారం ఇవ్వలేదు అనేసి మనము వినవీగది లేదు అనేసి మనము తబ్బి పై సంతోషంగా కాలరేసుకునేది అసలేదు రోషం కలిగి వినయ భయభక్తులు కలిగి ప్రీతికరంగా ఆయన సన్నిధిలో సేవ చేయాలి తగ్గించుకొని జీవించాలి మనం మన జీవితాంతం మరీ విశేషంగా తగ్గించుకోవాలా అదే రీతిగా చాలా జాగ్రత్తగా తప్పించుకోవాలా శ్రమల నుంచి కాబట్టి మనము ఆ నూడికి ద్రాక్షరసంగీత సాదృషంగా ఉన్నాం సైతాని మీద మనకు అధికారం సైతానికి మన మీద అధికారం ఇవ్వలేదు దేవుడు ఆయనకు వర్ణన అర్పించుకోవాలా ఆ వాక్యాన్ని మనం ముందుకు కొనసాగించుకోవాలా ఈరోజు మటుకు గోధుమలు విస్తారంగా ఉన్న ఎంతో విలువగలై దేవుడు గోధుమల మీద తన మనసును పెట్టుకున్నాడు తప్పిపైన ఒక గొర్రె కొడుకు ఆయన ప్రయాస పడుతున్నాడు ఆ ఉపమానంలో మనం కూడా అదే మనసును కలిగి ఆ తప్పిపైన గొప్ప జనం కొడుకు ప్రయాసంతో మనం పరిగెత్తాల అనేక ప్రాంతంలో ఈ యొక్క వాక్యాలను మనం అనేక పంచుకోవాలి విని ఈ సత్యని గ్రహించి మతపరమైన క్రైస్తవ జీవితంకెళ్ళి బయటికి వచ్చి ఆయనను వెంబడించి ఆయన కొరకు జీవించే బిడలుగా తయారు కావాలా అటువంటి కృపా భాగ్యని దేవుడు వాళ్ళకి అందరికి అనుగరించాలా మనము బుద్దిమంతులం కాబట్టి అనేకులకు బుద్దిని ప్రకటించాలా బోధించాలా అటువంటి బోధకులుగా దేవుడు మనల్ని తయారు చేయాలా ప్రార్థన చేశాం కళ్ళు చూసుకుంటే పరుశుకులకు దేవ ఏసంగీకు పొందాలి ప్రభావ ఈ దినమంతా ఈ సాయంత్రం నడిపించినారు ఎన్నెన్నో విషయాలు మీరు మా తను మాట్లాడుతున్నారు ప్రభావ ఆయన మీద ఉన్న ఆయన రౌతుకు సంబంధించిన బోధలు మాకు చూపిస్తున్నారు ప్రభావాళ్ళు ఏరీతిగా గొప్ప జనాన్ని మరణానికి అప్పగిస్తాలో మీరు చూపిస్తున్నారు ప్రభావ కాబట్టినైనా సర్పంలు తేళ్లు ఎరితిగా గొప్ప జనం మీద పడతాయన్న విషయాన్ని మీరు చూపిస్తారు ఇది మీ వలన కలిగింది ప్రవ్వ మీరే వాళ్ళని అప్పగించారు ప్రవ్వా ఎందుకంటే ఎంతగా చెప్పినను లోబడిన హఠాత్తుగా నాశనం అన్న వాక్యం జ్ఞాపకానికి ఇప్పుడు మా ప్రవ్వ కానీ మమ్మల్ని మట్టుకు మీరు ఈ యొక్క వాక్యాల పట్ల స్పందింపజేసేటట్లు మీరు మమ్మల్ని ఏర్పరచున్నారు ప్రవ్వ మేం కాదు నాయన మీరే గొప్పవాళ్ళు ప్రభ మీరే మమ్మల్ని ఆకర్షించుకోవాలి మీ తట్టు మీరు ఆకర్షించకపోతే మేము వీటిని స్వీకరించకపోయే వాళ్ళం ప్రవ్వా అటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినారు మీకెంతో వందాలు మీకు ఎంతో సుతులు స్తో సమస్త ఘనత మహిమ మీకే కలిగి ఉవ్వసేమలి మేము దాని గ్రంథంలో చూసిన వాక్యం ప్రకారంగా అనేకలకు పోయి ఈ యొక్క వాక్యాలు మేము ప్రకటించాలి ఎంతో మంది సేవకులు ఉన్నారు ఎంతో మంది పాస్టర్స్ ఉన్నారు ప్రవ్వ గొప్ప పాస్టర్స్ మంచి మంచి భక్తులు ఉన్నారు ప్రభ కానీ ఈ యొక్క సత్యాన్ని గ్రహించలేదు ప్రభావ వాళ్ళు పైకి భక్తిమంతులే కాని దాని శక్తిని ఆశ్రయించిన వాళ్ళుగా ఉంటున్నారు ప్రభావ్వా అందరినీ మీ చింతగా నడిపించుకోమని ప్రార్థిస్తాం ఆయన మేము ఈ వాక్యాలను అనేకలకు పంచుకోవాలి ప్రభావ అనేక ప్రాంతాలలో పంచుకోవాల ప్రవ్వ ప్రతి విధంగా పంచుకోవాల ప్రవ్వ అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరికి అనుగరించింది ఇప్పుడు మేము ఇంటికి బయలుదేరుతుండగా మీకు ఆత్మీ నడిపింపు దయచేసి మీ రాకవర్గం ఉందా సిద్ధ పరుకోమని ఏ శ్రీ క్రీస్తు పరిశుద్ధ నాన్న ప్రార్థించినాం తల్లి ఆమె